మన మహాత్ములు జీవితాన్ని ఓ రకంగా దాన్ని విధానం చేసి పెట్టారు ఎలాగంటే బ్రహ్మచారి ప్రవృత్తి గృహస్థుడు ప్రవృత్తి సన్యాసము నివృత్తి ఇన్ బిట్వీన్ ఆ ట్రాన్సేషన్ వెరీ క్రిటికల్ ట్రాన్సెషన్ ప్రవృత్తి నుంచి నివృత్తికి ట్రాన్సేషన్ సమ్ పీపుల్ కొంతమందికి సడన్ ట్రాన్సేషన్ వర్కౌట్ అయినప్పటికీ అందరికీ వర్కౌట్ కాకపోవచ్చు అందుకోసం వాణప్రస్థము అని బట్టి శివృత్తిని కలిగించి కలిగించి నివృత్తిలోకి వీడిని పుష్ చేసేటువంటి ఒక రామ్ శిష్టరియడ్ ఒకటి పెట్టారు వాణప్రస్థము అని పెట్టి సన్యాసి ప్రవృత్తి నివృత్తి ఒక మనిషి జీవితం ఒక జీవిత కాలంలో ప్రవృత్తి నివృత్తి రెండూ ఉంటాయి రెండూ ఉండాలి అలా కాకుండా కొంతమంది మరణించే వరకు రద్దు సంపాదిస్తూ ఉంటారు ఒక ఆయన ఒక బిజినెస్ మ్యాన్ ఒక ఆయన ఆయన ప్యారిస్లో బిజినెస్ కన్వెన్షన్ ఒకటి అయినప్పుడు ఆ కన్వెన్షన్లో తన బిజినెస్ ప్రోడక్ట్స్ని డిస్ప్లే చేస్తే అక్కడ ఉండే బిజినెస్ పీపుల్కి కస్టమర్స్కి కన్సూమర్స్కి ఈ ప్రోడక్ట్ పరిచయం అయితే ఆర్బర్డ్స్ వస్తాయి బిజినెస్ని ఇంకా విక్రెస్ చేయొచ్చు అందుకోసం ఆయన ప్యారిస్ కన్వెన్షన్కి విమానంలో ప్రయాణం చేస్తూ హార్ట్ అటాక్ వచ్చిపోయాడు ఆయన ఓకే ఇక్కడ రెండు విషయాలు అప్పటికి ఆ యొక్క సంపద అనుకుంది అప్పటికి ఆయన వయస్సు ఎంత అప్పటికి ఆ యొక్క సంపద పదిహేను వేల కోట్ల రూపాయలు ఆయన వయస్సు ఎనభై మూడు ఇప్పుడు మీకు అర్థమైందండి నివృత్తే తప్ప నివృత్తి అంటే రగకపోవడం అంటే నేను ఇక ఎగ్జాంపుల్ ఇచ్చాను అంటే మీ దరికి మనం ఈ డగన్ నో నివృత్తే ఈ నో స్వామి ప్రవృత్తి ఆ ప్రవృత్తి కూడా ఏ పాయింట్ వరకు వెళ్ళాలి ఎక్కడ నివృత్తి అవ్వాలి అనే విషయం తెలవదాయ ఆ ధనాధినివేశం ధనమునందలు తప్పుదల తర్వాత ధనంతో పాటుగా ఒక స్థాయి ఇచ్చేప్పటికీ ధనము వల్ల కలిగే ప్రత్యక్ష ఫలముల కంటే ప్రత్యక్ష ఫలాలు ఏముంటాయి మీకు మంచిగా ఫస్ట్ క్లాస్ కాఫీ తాగొచ్చు ఖరీదైనటువంటి భోజనం చేయవచ్చు ఇంకా ఆ ఫలాలు ఎందుకంటే పదిహేను వేల కోట్లు ఉన్నవాడికి ఇంకా ఆ దానికి సంబంధం లేదు ఒక ఇమాజిన్డ్ ఫలాలు ఉంటాయి ఏంటి భారతదేశంలో కూడా ఫస్ట్ ఫస్ట్ ప్లస్ లో నా పేరు ఉండాలి రిచెస్ట్ పీపుల్ లిస్ట్ లో నా పేరు పడాలి ఇలాంటి కోరికలు ఉంటారు దాంతో అలాగే నివృత్తి అంటే ఏమిటో ధనం అంతా పరిగీపీస్తూ ఉంటారు అఫోమ్స్ లిస్టులో పేరు చూసుకుని సంతోషిస్తూ ఉంటారు అది ధనం యొక్క ఫలం అది ధన ఫలం అలా ఉంటుంది కాబట్టి ఒక జీవిత కాలంలో ప్రవృత్తి నివృత్తి రెండింటినీ తెలుసుకుని జీవితాన్ని సుసంపన్నము చేసుకోవలసినది తెలియకపోవడం చేత ఆ మనిషి ప్రవృత్తిలోనే దేహాన్ని సాధించడం అనేది కిషన్య దోషము ఒక జీవిత కాలం ఎలా ఉంటుందో ఒక రోజు తీసుకుంటున్నాడు ఒక డే వన్ డే ఒక జీవిత కాలానికి అన్వయించిన ప్రిన్సిపుల్ వన్ డేక్ కూడా అన్వయిస్తుంది మీరు పొద్దున్నే లేచితే లేస్తూనే మీరు యాక్టివ్గా ఉంటాం కొంతమంది నిద్ర లేచిన వెంటనే దల్గా ఉన్నారంటే వాళ్ళకి జీవితం యొక్క రహస్యం ఎదుగుతాం యాక్టివ్గా నిద్ర లేస్తాం మనం పొద్దున్న ఈవెన్ కూలి వాళ్ళు కూడా పొద్దున్నే ఒకప్పు నాలుగు బిస్కెట్లు తినేసి అన్నం వండేసుకుని మూత కట్టేసుకుని స్కూల్కి వెళ్తుంటాను స్కూల్ లో ప్రవేశిస్తాం ప్రవేశించి మొత్తం చేసుకుంటాం అమెరికా ఈజ్ ద నేషన్ ఆఫ్ హెజర్స్ అని ఒక పేరు ఉంది అక్కడ ట్రాఫిక్ జామ్ ఎప్పుడు ఉంటుందో తెలుసుకోండి మొత్తం రోడ్స్ అన్నీ కూడా ట్రాఫిక్ తో నిన్న ఉన్న టైం సిక్స్ థర్టీ టు ఎయిట్ అందరూ కూడా ఉద్యోగాలకు వెళ్ళిపోయే టైము ప్రతి ఆఫీసు ప్రతి ఇన్స్టిట్యూషన్ ఎయిట్ అయ్యేప్పటికీ వర్క్ మొదలవుతుంది ఫుల్ స్కింగ్ లో పోతూ ఉంటుంది వర్క్ ఎయిట్ అయ్యేప్పుడు మీరు రోడ్డు మీదకి వెళ్తే ఒక పెద్ద ఉండడం ఒక కార్ కనపడదు సెవెన్ థర్టీకి మీరు రోడ్డు మీదకి వెళ్ళాలంటే మీరు వెయిట్ చేస్తూ ఉండాలి ట్రాఫిక్ లో మీరు ప్రవేశించలేరు అంత ట్రాఫిక్ మనం ఇండియా చూస్తాం ఇండియాలో పదిన్నరకి ఇంకా ఒక చీపు చూపిస్తూ ఉంటాడు ఆఫీస్ పదిన్నరకి కాలేజీకి వెళ్తాడు టీచర్ స్టూడెంట్ ప్రజలు నరి కాలేజీకి వెళ్తారు అంటే వాళ్ళు ఎంత వాల్యుయబుల్ టైం వేస్ట్ చేసేసాడో తెలిసిన త్రీ అండ్ హాఫ్ అవర్స్ అట్లీస్ట్ త్రీ అవర్స్ వాల్యుయబుల్ టైం వేస్ట్ చేశాడు అప్పటికే మోస్ట్ యాక్టివ్ టైం ఆ టైంని సోమరిగా కనపడం అన్నది చాలా తక్కువ మరి చెన్నారెడ్డి గారు ఈ సైకాలజీని గుర్తించి ఆ దేశాల్లో ఎక్కడో చూసి మొత్తానికి ఆయనకు ఒక ఐడియా వచ్చి గవర్నమెంట్ ఉద్యోగము ఎవరికి స్టార్ట్ అవుతాయని మొదలుపెట్టి బస్సులు వేయించి ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఆయన పాపం ఫెయిల్ అయిపోయాడు ఆయన వీళ్ళు ఫెయిల్ చేసేసారు ఆయన ఫెయిల్ అవ్వలేదు సమాజం ఆయన ఫెయిల్ చేస్తారు ఆయన మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు మళ్ళీ భజున్నరే వీళ్ళు భజుల్లకి భోజనం చేసి వెళ్తారు కడుపు నుండి భోజనం తీసి పాన్లో ఉంటూ ఆఫీసుకుంటారు అప్పుడు ఇంకేం కడుపులో ఫుడ్లు పెట్టుకుని పని చేతున్న పనులు ఉన్నాడు మళ్ళీ టీకో చేరుకో వెళ్ళాలి ఎందుకంటే పని చేయాలంటే మళ్ళీ టీగో కాకి కాల్ చేయాలి పని చేయాలి అని ఫార్చు అని సో ఈ పాయింట్ ఈ ఒక డేలో నిద్ర లేస్తూనే మార్నింగ్ అవర్స్ ప్రవృత్తికి సంబంధించిన అవర్స్ ఈవినింగ్ అయినప్పటికీ ఇంకా నివృత్తిలో పడిపోవాలి మనం ఆధునిక కాలంలో మోడర్న్ సొసైటీస్ లో ఆఫీస్ వరకు టెన్ సడతాం రాత్రి తొమ్మిది నిమిషం దాకా ఆఫీస్లోనే ఉంటాం అప్పుడు కారు పట్టకుండా లేకపోతే బస్సు పట్టుకున్న ఇంటికి వచ్చి తొమ్మిదిన్నర పది నుంచి ఇంటికి వస్తుంది పదిన్నరకి వెన్నర ఒండి గంటలకు మనుకుంటాం అంటే నివృత్తి టైం అంతా కూడా నివృత్తికి వాడకపోవడం ప్రవృత్తి టైం వృధా చేసుకోవడం కాఫీ తాగుతున్న పని సమయంలో ప్రభుత్వ టైము జరగొట్టుకోవడం ఇది చూడండి ఇది చాలా తప్పు లక్ష్యం ఇది ఒకటి గమనించాల్సింది నేను ఒకటి గ్రంథాలతో ఇంకో మీకు వెళ్ళాను అజపగుంచకున్నది ఎప్పుడు చెప్తా మీరు పని చేస్తారు పని చేయడం ఆవశ్యకం అందరూ పని చేస్తారు కర్తృత్వ హోక్తృత్వాలు నేను మహాత్ముల వాళ్ళు అన్నట్లుగా పనులు అవుతూ ఉంటారు పనులు మానసిక ఉంటుంటారు ఎందుకంటున్నారా కర్తృత్వ హోక్తృత్వాలు ఉండవే తప్ప అంటే ఈ పని వల్ల నాకేమిటి లాభం అనేది మాత్రం ఉండదు ఈ పని చేసే మనగాడే ఏమే అనే ఆ సెన్స్ ఆఫ్ లియర్షిప్ ఉండదు పని ఉంటూ ఉంటుంది అయితే ఇప్పుడు జీవితంలో రెండు ఉన్నాయి పని అంటే చేయుత చేయుత కాకుండా ఈ కూడా ఉన్నది అని తెలియడము ఇది గొప్ప విజ్ఞానం చేయుటే కాదు జీవితంలో చేయుట బాటు ఇంకొకటి కూడా ఉన్నది అని అవకాశం చెప్పి చూడండి అలా ఏమనుకుంటారంటే నీకేముందండి అనుకుంటా వాస్తవంలో చేయూక జీవితానికి అంత ముఖ్యమో దానికంటే అతీతమైనది దానికంటే గొప్పది ఇంకొక జీవితానికి అంతే ముఖ్యమో ఒక రకంగా అంతకంటే ఎక్కువ ముఖ్యమే ఈ సంగతి జైలు తెలి ఇదిగో వాళ్ళు ఎవరుకుంటారు అంటే ఆత్మ అంటే తాను తన స్వరూపం ప్యూ ఎట్ మై వాట్ ఈస్ ఇట్ ద డిఫైన్స్ మై స్టైల్ నా ఆత్మను నిర్ధారించే అంశం ఏంటి అని ఒక సందర్భం ఉంటుంది ఆ సందర్భంలో గురువులు ఎవరుకుంటాటంటే కర్మ నా స్వరూపాన్ని నిర్ధారిస్తుంది అనుకుంటుంది అందు ఒక డాక్టర్ ఏమనుకుంటాడంటే ఆ డాక్టరు వృత్తి తన ఆత్మను నిర్ధారిస్తుంది అనుకుంటాడు ఒక ఇంజనీరు తాను చేసే వృత్తి తన స్వరూపాన్ని నిర్ధారిస్తుంది అనుకుంటాడు ఆయన ఇంజనీర్ అంటే ఇప్పుడు ఆత్మను ఏది నిర్ధారించింది కర్మ నిర్ధారించింది ఇంజనీరింగ్ నిర్ధారణ ఆయన ఫిజీషియన్ ఆయన డాక్టర్ అంటే ఆ వైద్య వృత్తి ఆత్మను నిర్ధారించింది అది బిజినెస్ మ్యాన్ అంటారు చాలా మంది బిజినెస్ పీపుల్ కనపడతారు అయితే వాళ్ళు చాలా మంచి వాళ్ళు వాళ్ళు చేయడమే జీవితం అనుకుంటారు చేయుటయే జీవితము చేయుటయే ఆత్మ యొక్క ధర్మము అనుకుంటారు చాలా పెద్ద పొరపాటు అంచేత ఏమైపోతుందంటే ప్రవృత్తి వాళ్ళకి అర్థమైంది తప్ప నివృత్తి అన్నది అసగర్వాడు శ్రమధమాసులు కూడా ఎదురుగా దాని వలన వారి జీవితంలో చాలా పెద్ద నష్టాన్ని పొందుతారు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం తెలుసుకోలేకపోవడము ఆత్మను తప్పుగా తెలుసుకుని ఆ దేశస్తున్నది జీవితాలంటనే గడపడము ఇది ఒక పెద్ద నష్టం మహతీ వినష్ చాలా పెద్ద నష్టం వాళ్ళు జీవితంలో ఎంతో కోల్పోతారు ఆ విధంగా ఈ విధంగా అజ్ఞానంలో మనుషులు జీవిస్తూ ఉంటారు అది అసుర లక్షణం అజ్ఞానం తమో గుణం ఆ పరిస్థితి మనం బ్రేక్ పెట్టి జీవితం అంటే చేయడమే కాదు ఇంకొక లెవెల్ ఉన్నది ఏదో ఆ లెవెలు నీట టు డీ ఈజ్ యాజ్ మచ్ డూ అని తెలుసుకోవడము దానికి వివేకము ఆ వివేక జ్ఞానాన్ని ముందు మనం సంపాదించాలి అప్పుడు ఏమవుతుంది జరీష్ ప్రముక్తి లాల్సో వెరీశ్వ అని మన విధాన వచ్చింది దెన్ ఆ అజ్ఞానంలో మాత్రమే దేహాభిమానము ఉన్నప్పుడు మాత్రమే ప్రవృత్తి అనేది సంభవం అవుతుంది మీరు ఎప్పుడైతే విడిచిపెట్టేస్తారో కర్తృత్వ భోక్తృత్వాలు ఎప్పుడైతే జారిపోతాయో అప్పుడు చలనం ఉంటుంది స్పందన ఉంటుంది కానీ ప్రవృత్తి ఉండదు ప్రవృత్తి నివృత్తులు ఒక అతీతమైన ఆత్మస్వరూపంలో నిర్ణయించు ఉంటారు దానికి మార్గము ఏమిటంటే కర్తృత్వ భోతృత్వములను ఒక వైపుల్ని ఒక్కవైజ్ చేస్తూ శమధమాదులను అభ్యాసం చేయటం నివృత్తి నివృత్తిని తెలుసుకుని క్షమమాదులను అభ్యసించటం ద్వారా ప్రవృత్తి నివృత్తులతో అతీతమైనటువంటి ఆత్మతత్వం నుండి మీరు నిలిచి ఉంటారు కాబట్టి ఇది ప్రవృత్తి ఇది నివృత్తి ఇది స్వరూపము అని తెలియడము అది చాలా ఆవశ్యకము ఓకే ఇంకొక జీవితానికి సంబంధించి ఇంకొక విషయం చెప్తారు మీరు ఎప్పుడైనా ఇది చెప్పడం కష్టం అంటే ఎక్స్ప్రెస్ చేయటం కష్టం అనుభవం లేరు అనుభవాన్ని మాటలలో పెట్టడం లేరు కదండి ఎందుకంటే వర్డ్ స్నాద్క్షిణ ఉంటుంది ఇప్పుడు మిఠాయిలేదు లడ్డు లడ్డు గురించి ఎంత చెప్పినా అది అనుభవం సాటికి ఎలా వస్తుంది గురించి పదిహేను నిమిషాలు నేను చెప్తాను మీరు తల ఉపకారం చపసలు కూడా కొడతారు అయినా కూడా అనుభవం కంటే అది తక్కువ స్థాయిలోనే నికంగా చెప్పాలంటే లడ్డూని తింటే కలిగే అనుభవం ఏది కలదు దాన్ని మీరు మాటల్లో చెప్పడం ఎప్పటికీ కష్టమే కానీ లడ్డూ అనుభవమే అంత కష్టమంటే లోకైన జీవితానుభవాలని మాటల్లో చెప్పడం ఎంత కఠినమో మీద ఆలోచించింది అయినా కూడా మన ప్రయత్నం మనం చేద్దాము ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే ఇంట్లో ఉంటారు పనులన్నీ అయిపోయాయి ఇంటికి పనులు ఏం ఏదో తోచట్లేదండి చేసేందుకు పని లేదు ఏం చేయాలో తోకట్లేదు ఈ విషయం పుడుతోంది బోరు నెక్స్ట్ వార్ ఒక అసంతృప్తితో జీవిస్తూ ఉంటారు మనకి అసంతృప్తి అన్ని పనులు పూర్తయ్యాయి చేయాల్సినవన్నీ అయిపోయాయి కొత్తగా సాధించాల్సింది ఏం లేదు అయినా కూడా అసంతృప్తి ఈ ఈ తీర్థయాత్రలు చేసేవాళ్ళు వాళ్ళు లోకల్గా ఉన్న తీర్థయాత్రతో మొదలు లోకల్గా అంటే అయితే చేసారు గుత్తా యాదగిరి గుత్తా ఇది లోకల్ దాంతో మొదలొడుతుంది మానస సరోవరం వరకు ఉన్నవన్నీ చేసేస్తాం చేసేసి అప్పుడు ఇంక ఉంటారు ఓ నెలలో రెండు నెలలో ఉంటారు అప్పుడు మళ్ళీ లేచి నిలబడి కానీ ఇంకేం తీర్థయాత్ర లేవా అని మళ్ళీ అప్పుడు ఇంకా సౌత్ నార్త్ అయితే సౌత్ పొట్టుకు ఇంకా సౌకర్ వెంటబట్టి వాళ్ళ జీవితంలో ధర్మం అంటే తీర్థయాత్రలు చేయడమే ఈ ప్రభుత్వ కృష్ణులు అని చెప్పిన ఒకసారి వెళ్తే చాలు పద్దెనిమిది సార్లు వెళ్ళాల్సినవి అంటే ఏమిటి మొత్తానికి అలా వెళ్తూనే ఉండాలని అభిప్రాయం మానస్వరోవరం ఒకసారి వెళితే చాలు ఐదు సార్లు వెళ్ళదు అలాగా అంటే ఏంటన్నమాట ఇంకా ప్రభుత్వనేది ఉండదు నిమిత్తలేనేది ఉండదు అలా ప్రముఖం చేస్తూ ఉండడమే అదే రకంగా ఈ డబ్బు సంపాదించి వాళ్ళు అలా డబ్బు సంపాదిస్తూ ఉండడమే దానికి నిమిత్త అనేది ఉండదు భోగాలు వాళ్ళు అలట భోగాలను అనుభవిస్తూ ఉండడమే నిమిత్త అనేది అనే ఒక వ్యామోహంలో మనం పడిపోతాం దాని వలన సామాన్యుల జీవితంలో కూడా ఒక ఇబ్బంది నిర్మాణమవుతుంది ఆ ఇబ్బంది ఎలా అవుతుందంటే మనం ఇంట్లో ఉంటాము ఏదో వెలిపి ఇంకా చేసేది ఏమీ లేదు ఇంకా కొడుకుని నిద్రపోవడానికి మూడు నాలుగు గంటల టైం ఉంది ఏదో వెలిపి అరవై డెబ్బై ఏళ్ళు జోన్ చేస్తాడు రిటైర్ అవుతాడు ఎన్టీఆర్లో తోసట్లేదు ఏదో వెలిపి ఆ విధంగా బలాత్కారంగా చేసుకున్న పనులు ఆపేసిన సందర్భం బలాత్కారం అంటే నా అభిప్రాయం ఈ కోర్స్తో రిటైర్ అంటే దీని నథింగ్ మోర్ అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మీకేం చేయాలో తెలియదు ఇవాళ అంతం సత్వం ఈ పాయింట్ నీకు అర్థమైందంటే నేను అంతం సత్వల్గా ఉంటాను అలాగే ఈ సాధన ఉంటుంది సాధన చేయాలి చేయాలి చేయాలి చేయాలి ఈ సాధన అయిపోయింది ఇంకొకటి ఆ సాధన అయిపోయింది మరొకటి ఆ సాధన అయిపోయింది మరొకటి ఏదో ఒక సాధన చూసేస్తూ ఉండాలి అన్ని సాధనలు అయిపోయాయి ఎలాగా ఇబ్బంది పడుకోవాలి అటువంటి ఒక వెలికి ఇంకా చేయాల్సింది మనం చేయలేకపోతున్నామేమో అనే వెలికి ఇప్పుడు చేసేటువంటి చేతిలో ఏమీ లేదు కాబట్టి ఒక వెలికి ఒక అసంతృప్తి ఒక మానసికమైన ఇబ్బందులు అనుభవ డిస్క అనుభవానికి వస్తుందంటారా రాగంటారా వస్తుంది అది ఎందుకు వస్తుందో తెలుసున అంతరాంతరములలో ప్రవృత్తి బాగా నాపుకొని పోయి ఉన్నది నివృత్తిని మీరు బాగా తెలుసుకోలేకపోయినా అందుకోసం మీకు అది చెందు కలుగుతున్నట్లేదు దీనికి పరిష్కారం అంటే ఏంటి ప్రవృత్తి మీకు ఎలాగో ఉంది జీవితంలో కూడా అలవరుచుకోవడం కోసం మీకు పరిష్కారం చెప్తారు ఏమిటంటే ఆ నేను డెమన్స్ట్రేట్ చేస్తాను మీరు చూడండి ఇలా నువ్వు కూర్చోవలసి ఉంటుంది నేను నిటారుగా కూర్చొని గాలికి కొంచెం చేద్దాం కూర్చోండి మీఠారుగా కూర్చోండి చిన్న మెడిటేషన్ చేద్దాం మీటారుగా కూర్చోండి అలవోకగా తన్నులను అనుశ్రమించండి నృత్యత రాదు భుజములు చేతులు వాటి ఒకసారి పరిశీలించి వాటిలో ఏదైనా కొంత టెన్షన్ ఉన్నట్లయితే దాన్ని గమనించి భుజములను చేతులను మూడుగా పెట్టుకోవాలి చేతులు ఎప్పుడు ఎదురు ఒకటి చెయ్యాలి ఈ పని అయ్యాక ఆ పని ఆ పని అయిన తర్వాత మరో పని అనే ధోరణలో ఉంటాయి చేతులు ఒకసారి చేతులతో చూడండి అవి అటువంటి ఆ చేతులకు ఒకసారి చిన్న పాఠం చెప్పండి ఏమనేది ఎప్పుడు చేయాల్సిందేమీ మీకు చేయడం కాదు ఇప్పుడు ఉండడమే అని చెప్పి చేతులు విశ్రాంతిగా ఉండేట్లా ఒక సందేశాన్ని మీరు చేతులకు ఇవ్వండి ఎప్పుడు వైవాణ్ ఇచ్చే సందేశం కంటే మీరే గురువుగా తయారై మీరే శిష్యూడంతో మీకు మీరే ఇచ్చే సందేశము నాకు చాలా పవర్ ఉంటుంది చేతులకు ఒక సందేశము చేసింది సరిపడింది ఇప్పుడు విశ్రాంతిగా ముందు కలిగి ఇప్పుడు భుజములు చేతులు బాగా రిలాక్స్ అవుతాయి పెరవులపై ఒక చిరునవ్వు ఇప్పుడు నేను ఉన్నాను చేయుట నేను చేయడం కాదు ఉండడమే ఎలా ఉన్నాను ఇబ్బంది పడుతూ ఉన్నానా లేదు ఉల్లాసంగా ఉన్నాను ఇప్పుడు శ్వాసను సాక్షి పరిశి శ్వాసను దర్శిస్త దర్శించడం అంటే తెలుసుకోవడమే నేను ఇప్పుడు ఒక వాక్యం చెప్తాను ఆ వాక్యాన్ని మీరు అనుభవంలో పెట్టుకోండి నేను లోపలికి గాలి తీలుస్తూ తెలుసుకుంటున్నాను నేను గాలిని విడిచిపెడుతూ తెలియచున్నాను ఇది వాక్యాలు రెండు వాక్యాలు తీలుస్తూ తెలియచున్నాను విడిచిపెడుతూ తెలియచున్నా అది అనుభవం తెలియట అనేది వాక్యము కాదు అనుభవం కదా కొంచెం సంగ్రహం చేద్దాము ఇన్ని ఇన్ అంటే లోపలికి వెళ్తుంటే తెలుస్తోంది అవుట్ అంటే బయటకు వస్తుంటే తెలుస్తుంది అది ఇన్ అండ్ అవుట్ దానికి అర్థం ఇప్పుడు ఆ అనుభవాన్ని మీరు కొనసాగించండి ఇప్పుడు ఇన్ అండ్ అవుట్ ని సాక్షిగా దర్శిస్తూ ఉన్న తరువాత కొంచెం ఇంకో రెండు వాక్యాలు చెప్తున్నా ఒక వాక్యం ఏమంటే నేను నా స్వరూపణ ఉన్నాను అది మొదటి వాక్యం దాన్ని దాని భావన చేయాలి ఎందుకు తెలుసుకోండి మళ్ళీ దానిని పీలుస్తూ ఎవరిని భావన చేయాలి నేను నా స్వరూపము నుండి ఉన్నాను దానికి విడిచిపెడుతో ఎవరిని భావన చేయాలి నేను పొందాల్సినది చేయాల్సినది ఏది లేదు మళ్ళీ విడిచిపెడుతో నేను పొందాల్సినది చేయాల్సినది ఏదీ లేదు ఇప్పుడు మొదలు పెట్టండి పీలుస్తూ నేను నా స్వరూపంలో ఉన్నాను విడుస్తూ నేను పొందేది చేసేది ఏది లేదు మళ్ళీ సంగ్రహంగా ఈడుస్తో నాలో నేను ఉన్నాను విడుస్తో చేసేది లేదు పొందేది లేదు మళ్ళీ పీలుస్తూ మాయందు నేను ఉన్నాను దానిని విలుస్తూ పొందేది లేదు చేసేది లేదు విశ్రాంతిగా కూర్చుని నల్లగా కళ్ళను ఈ స్పీచ్మెంట్స్ నేను పట్టుకోండి ఏదో లూజ్గా చెప్పారని అనుకోద్దు దీన్ని ఈ యొక్క ధ్యానం బుద్ధుడు చేసిన ధ్యానం బుద్ధుడు చేశాడు బుద్ధుడు అయ్యాడు మీలో ఒక బుద్ధుడు దాగి ఉన్నాడు ఆ బుద్ధుడిని మీరు పైకి తీసుకొచ్చే పని మీరు చేయాలి దానికి ఉపాయం ఈ ధ్యానం శ్వాస రిలేటెడ్ ధ్యానం వివర్శన అంటారు దీంట్లో మీరు చెప్పుకోవాల్సింది ఏమిటంటే మీరు పిలవడం విడవడం కాదు ఎన్నో అవుతూ నడుస్తూ ఉంటారు మొట్టమొదటి స్టెప్ ఏమిటంటే ఇల్లు నేను నేను ఇల్లు తెలుసు తెలుగుతున్నాను తెలియచున్నా కాబట్టి మీ రోలు తెలియడమే దాని దానంతటది పోతూ ఉంటుంది మర్చిపోతూ ఉంటుంది మీ రోలు ఏమిటి తెలియట కాబట్టి ఇన్ అన్నప్పుడు మీరేం చేస్తున్నారు తెలియచున్నాను ఇన్ దానంతటే వస్తుంది మీరు కంట్రోల్ చేయక్కర్లేదు దానింతటే పోతూ ఉంటుంది మీ పని తెలియత ఇన్ తెలియచున్నాను అవుట్ తెలియచున్నాను అది ఫస్ట్ స్టెప్ దాంట్లో మీరు ఎస్టాబ్లిష్ అవ్వాలి ఓ రెండు మూడు నిమిషాలు నెక్స్ట్ స్టెప్లో అంటే సంగ్రహం చేసుకోవాలి ముందు ఇన్ తెలుగుతున్నాను అవు తెలుగుతున్నాను అని ఆ విధంగా భావన చేసిన అనుభవంలోకి తీసుకెళ్ళిపోయి సెంటెన్స్ని డ్రాప్ చేయాలి ఇన్ అవు తెలుగుతున్నాను అనే మాట నేను డ్రాప్ చేసేయాలి అది మీరు తెలుసు మీరు చేస్తున్న పని తెలియ అది పని కూడా కాకదు అది మీ స్వరూపమే ఇన్ మీకు తెలుసుకొనే ఉంటుంది చాలా సంగ్రహం చేసుకోవాలి ఇన్ హా అలా కొద్దిసేపు త్రీ ఫోర్ మినిట్స్ విపశ్చన అంటారు అంటే దాన్ని పరిశీలనలో దర్శించుక సాక్షి భావంలో నీలిచి ఉన్నారు ఇప్పుడు ఇన్ నాలో నేను ఉన్నాను Hold on to that statement. That is the truth. Out. You are not pretending. That is the truth. I mean, you are not pretending. That is the truth. That is the truth. That is the truth. Atma, kattar, hokta, and that sityan is out. I am in my spirit. పిల్లుడనే ఉన్నాను అని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అది దాని పిలిచే ప్రదర్శించడం ఈ రకంగా మీరు చేస్తూ మీకు దాని అనుభవం మీకు వస్తుంది ఆ సెటిల్మెంట్ అంట సెటిల్మెంట్ ఆ సెటిల్మెంట్ వస్తుంది యూ ఫీల్ సెటిల్ సత్య అంట నిశ్చిత స్థితి అనుసప్తంగా ఉంటాడు మనుషులు ఏదో వాటి నష్టం వచ్చిగా ఏదో ఉబలాధ పడుతూ అనుసప్తంగా ఉంటాడు ఎప్పుడు ఆల్ది టైం దానికి భిన్నంగా ఒక సెటిల్మెంట్ మీకు వస్తుంది ఈ ధ్యానాన్ని మీకు చేసినట్లయితే కాబట్టి జీవితంలో ప్రవృత్తికి ఎంత ప్రాముఖ్యం ఉన్నదో నివృత్తికి కూడా అంత ప్రాముఖ్యము కలదు దాన్ని తెలుసుకుంటేనే మనం కృతార్థనము కాగలుగుతాం లేకపోతే ఏవో లక్ష్యాల కోసం ఏవో కోరికలు తీర్చుకోవడం కోసం ప్రవృత్తి మార్గంలో పడి దాంట్లో కొట్టుకుపోయేట్లా మాత్రం ఉండకూడదు మంచిది ఇక అసురులకు ఇంకొక విషయం చా చాలి అది ఒక లక్షణం పూర్తయింది మొట్టమొదటి లక్షణం ఏమిటి ప్రవృత్తి నివృత్తి విజ్ఞానము లేకుండా ఇది అసురు లక్షణం ఇప్పుడు మనం ఆ లక్షణాన్ని కొంత కరెక్ట్ చేసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం ఇప్పుడు రెండో లక్షణం ఏంటి ఇచ్చా అండి అంటే అక్కడికి ఆ టాపిక్ ఇంకో టాపిక్ శౌచము లేకుండా ఇది దీన్ని నేను మనసు చెప్తే మీరు అన్యథా భావించప్పుడు మన సమాజంలో శౌచము చాలా తక్కువగా ఉన్నది దీని గురించి మహాత్మా గాంధీ గారు పోయినారు ఆయన దేహత్యాగం చేసిన తర్వాత మన వాళ్ళు ఆయన బోధాలను ఎప్పుడూ పట్టించుకున్న దాఖలాలు తక్కువ ఏదో ఆయన విగ్రహాలు పెట్టేసి చేతులు కడిగేస్తారు విగ్రహం పెట్టారంటే చేదులు కడిగేసుకుంటారు అది రెండూ ఒకేసారి అవుతారు కాబట్టి మేము విగ్రహంలో పెట్టేవాళ్ళు చేతులు కడుక్కో లేదం కానీ మీరు అనుకుంటున్నారు అనగా మీరు విగ్రహం పెట్టారు కదా పెట్టా ఆయన చేదు కడిగేసుకున్నట్టే లెక్క ఉన్నవాడు రాముడు విగ్రహాలు పెట్టేసి పితృవాక్య పరిపాలనను గాలికి విలువేశారు కృష్ణుడు విగ్రహాలు పెట్టేసి దానికి తోడుగా ఇక మోటుకులు రాధ ఇత్యాది విగ్రహాలు కూడా పెట్టేసి గీతని భగవద్గీతని గాలిలో విదిలిసారు విగ్రహాలు పెట్టడం అంటే మాట్లాడుకుంటున్నారా మీరు గాంధీ గారి విగ్రహాలు పెట్టేసి ఆయన చెప్పిన బోధలన్నింటినీ గాలికి వదిలిపెట్టేశారు ఆయన చెప్పిన మొదటి బాధేవ బోధేవత తెలిసిన సంక్షన్గా పెట్టుకోండి రా అని చెప్పారు పత్రికల వార్త ఏందో చెప్పమంటారా మన్య ప్రా ఏజెన్సీ ప్రాంతంలో విషజ్వరములు ఉన్నవి అని వార్త రాస్తారు దానికి డిస్క్రిప్షన్ లో ఎవరిస్తాడంటే అక్కడ ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ సంఖ్య మందులు లేవు డాక్టర్లు లేవు ఉద్యోగ సంఖ్య చేయట్లేదు అని రాస్తారు అవన్నీ రాస్తాడు కానీ ఒక్కటి రాయుధం అదేమిటంటే ఆ బస్తి అంతా మురికి వాసన పుట్టుకుంటూ మురికి నీళ్ళు ఎక్కడ అక్కడ రోడ్డు మీద ప్రవహిస్తూ ఉన్నాయి అన్ని చేతనే విష జ్వరాలు వచ్చేది మాత్రం అది ఒక్కటి రాయుధం అక్కడ జనులు కూడా ప్రభుత్వాన్ని పెడతారు ప్రైమరీ హెల్త్ సెంటర్లను చెప్తారు డాక్టర్లను చెప్తారు మందులు చెప్తారు కానీ తమను తాము తిచ్చిపోదు ఎందుకంటే తాము కలిసి అందరూ కలిసి ఆ బస్తీని అంత అధ్మానంగా తయారు చేసినామనే ఆలోచన కూడా వాళ్ళకు కలగదు వాళ్ళ శోచమును వాళ్ళెవరో పై వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి చేయాలని వాళ్ళ అభిప్రాయం దీని మీద వినోగ భావే కాదు తన అనుభవాన్ని ఆయన గీతోపన్యాసంలో చెప్పారు ఏమని చెప్పారంటే ఆయన ఓ పొద్దున్నే నాలుగు మంది నడిచి వెళ్ళాయి ఆయన ఆయనతో పాటుగా ఆయన సృష్టిలో కొంతమంది అనుయాయులు ఉంటారు సృష్టిలంటూ ఆయన ఏం పెద్ద పీఠం పెట్టిన వాళ్ళు ఏం కాదు ఆయన మామూలు ఫ్రీడమ్ ఫైటర్ సో అనుయాయులు ఆ వర్ధాశ్రమంలో కూడా ఆయనతో పాటుగా నడిచి వెళ్తున్నారు ఒక గ్రామానికి వెళుతున్నారు వెళ్తూ ఉంటే మధ్యలో ఇంకో కుగ్రామాన్ని దాటుకుని ఇంకో గ్రామానికి వెళ్ళాల్సి వచ్చింది ఆ వెళ్ళే సందర్భంగా ఈ కుగ్రామము చాలా కష్మలంగా మురికంతా రోడ్డు మధ్యలో ప్రవహిస్తూ ఉంటుంది ఇల్లు ఇటు అటు ఉంటాయి రోడ్డుకి ప్రతి ఇల్లు కొంత రోడ్డుని కలుపుకుని ఇల్లు కట్టుకుంటారు రోడ్డుని కలిపేసుకుంటే మన గుమ్మాల పెట్టేసి గేట్లు పెట్టేసి రోడ్డంతా కూడా ఆక్రమించేస్తే మనం అనుకుంటాం ఊళ్ళో వాళ్ళు నష్టపోతారు అనుకుంటాం ఉళ్ళో వాళ్ళు నష్టపోవడం మనమే నష్టపోతారు ఉళ్ళ వాళ్ళు ఎవరు మనమే కదా అలాగే రోడ్డు ఆ ఇళ్లలో ఇల్లన్నీ ఎత్తుంటాయి రోడ్డు పల్లల్లో ఇల్లలో ఉన్న మురికంతా రోడ్డు మధ్యలో ప్రవహిస్తూ ఉంటుంది మధ్యలో ఉన్నాడు వెహికల్స్ ఆ మురికి ఇటీవల వెళ్ళిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు మురికిలోంచి కూడా వెళ్ళిపోతూ ఉంటాయి వెహికల్స్ మనుషులు కూడా ఇటువంటి వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడప్పుడు మురికిలోంచి కూడా వెళ్ళిపోతూ ఉంటారు ఇది ఆ పరిస్థితి ఇప్పుడు వినోదహాబు తన అనుయాయులను కొంతమందిని పోవేసుకుని ఆ గ్రామాన్ని శుచి చేసి అమెరికీ కాలం అయితే వాటికి వ్యవస్థ చేసి క్లీన్ చేసేసి ఒక వారం రోజులు పని రోజు రెండు మూడు గంటలు వర్క్ చేసి క్లీన్ చేసి ఆయన ఇలా పెట్టుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతారు ఆఫ్టర్ టూ త్రీ మంత్స్ మళ్ళీ ఆయన అటు వెళ్తూ ఉంటారు అదే దానిని వెళ్ళే పరిస్థితి దారాస్మతి అప్పుడు మళ్ళీ మొదటి ఎలా ఉందో అలాగే వచ్చేస్తుంది ఆ గ్రామం ఈయన చూసి ఆశ్చర్యపోతుంటే ఆ గ్రామం వాళ్ళందరూ వచ్చి దండం పెట్టిసారి ఈ మధ్యనే రావడం మానేసారి చూడండి అలా తయారవుతుంది అలా అంటారు వాళ్ళు అలా అంటారు ఆ గ్రామంలో ఉన్న పెద్దలు వారన్నది ఉంది సారి యుద్ధం రావడం మానేసారి మళ్ళీ ఎప్పుడు వస్తారని అడుగుతారు సో శౌచం అనేది ఇది యాసిడిటీస్ నాట్ వేర్ ఇన్ అవర్ బ్లడ్ అంచేత నేనేమో మోడీ గారు శౌచాన్ని గురించి చెప్తుంటే వీడోడు మనకు శౌచాన్ని చెప్పడం అసలు అది ఒక ప్రోగ్రామే కాదు అది అసలు అయిన ప్రోగ్రాం వదిలిపెట్టి అని చెప్పేసి ప్రస్తుతం అడిగిన ప్రతిపక్షాల వారు ఆయన్ని చెప్తూ ఉంటారు స్వచ్ఛంగా ఉండాలి అంటే కూడా చెప్పే అది కూడా తప్పే అది కూడా క్రిటిసైజ్ చేయదగిన అంశమే అంటే సొసైటీ చాలా కన్సంటేషనల్గా ఉండడము అభివృద్ధి నిరోధకాన్ని ప్రమోట్ చేసి ఇట్లా చాలా దురదృష్టకరమైనటువంటి వాతావరణం మనకు కనపడుతుంది ఎనీవే మనము శౌచముగా ఉండగలము శౌచము సమాజ జీవనంలో మన విద్య లేకపోవడము దురదృష్టము మనతో స్థాపాలు తర్వాత మన ధార్మిక జీవనంలో సౌఖ్యము లేకపోవటం చాలా దురదృష్టం ఋషికేశిలో నేను ఉపన్యాసాల్లో కూడా చెప్పాను హృషికేశిలోనే చెప్పాను అక్కడే చెప్పాను కొంతమంది కోపాలు వచ్చాయి పైగా చెప్పారు ఏమనంటే గంగవడ్డంతా ఆక్రమించే ఆశ్రమాలు కట్టి పారేస్తారు గంగకి సహజంగా ప్రవహించే కొంత ఏరియా ఉంటుంది ఆ ఇసుకతో నిండి ఉంటుంది అది గంగ ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు అది ఎక్స్పోజ్ అయిపోతుంది అదంతా ఆక్రమించేసి ఎత్తైన గోడలు కట్టేయడం ఎత్తైన గోడ కట్టేసేటంటే అర్థం ఏంటి గంగలో చుచ్చుకుపోయి కట్టేయడం అని అర్థం మామూలుగా అయితే కొంత వెనక్కి పోవాలి వెనక్కిపోతే ఎత్తైన గోడ కట్టక్కర్లేదు గంగ ఉన్న చోట గంగ ప్రవహిస్తూ కొన్ని చోట్లయితే గంగ ప్రవాహాన్ని బలవంతంగా మార్చేసి కట్టేశాం అది అలా వెళ్తుంది అనుకోండి అక్కడ అర్థంగా కట్టేయటం అది అది పక్కన ఉంటుపోతుంది మనం ల్యాండ్ గ్రాఫి చేయటం ఇలాంటివన్నీ చేసి కృషి చేసి ఇటు ఒక తదిద్వారం నేను పెద్ద కోట్లగా వృషి చేసి చూశాను ఆశ్రమాలు కట్టేసాను ఎందుకంటే మొత్తం కృషి చేసి గంగ ఓటును ప్రయోగించేస్తే ఒక వంద ఆశ్రమాలు తక్కువ ఉండవు కట్టేశాం అందరూ పోటీ పూర్వం ఒక్క చోట ఉండేది హారతి త్రివేణీఘాట్లో ఉండేది నేను పదిహేను సంవత్సరాల క్రితం హృషయం చేసుకున్నప్పుడు గంగా హారతి అని త్రివేణీఘాట్లో ఉండేది ఇప్పుడు ప్రతి ఘాట్లో ప్రతి ఆశ్రమము గంగా హారతి చేస్తుంది వాళ్ళు చూసినప్పుడు మేము ఎందుకు చేయకూడదు ప్రతి వాడు ఒక రోహిత్ ఉంటాడు ఆశ్రమం దేవాలయం ఉంటుంది హారతి కల్పన ఉంటుంది ఆ సామాన్ ఉంటుంది ఓ నాలుగు తబలాలు ఉంటాయి అలా వెళ్ళడం వాళ్ళు హారతి ఉండదు పువ్వులు వంద వంద హారతలు అవుతూ ఉంటాయి సాయంకాలం అయ్యా ఈ మూలం కాబట్టి ఇటు అవుతూ ఈ ఆశ్రమాల్లో ఉన్న జనులు అక్కడ నివాసము ఆ మురిట అంతా గంగలో పడుతూ ఉంటుంది మొత్తం మురికంతా కొన్ని ట్రీచ్ చేసి మిగిలిన పెడతారా అది కూడా లేదు డైరెక్ట్గా సిఏజీ అంతా కూడా గంగలోకి పెట్టేసి వస్తుంది వాట్ కైండ్ ఆఫ్ కాంట్రడిక్షన్ ఇది నాకు అలాగా అనిపించింది నేను నా ఆలోచనలో తప్పేమైనా ఉంటే దయచేసి చెప్పండి నేను దిద్దుకుంటా నాకు అనిపించింది ఇది పెద్ద కాంట్రడిక్షన్ నాకు అనిపించింది అక్కడ మోర్డు వాట్లాగా పెట్టాను నడవడానికి గంగు ఉండు నడవడానికి గవర్నమెంట్ పెట్టండి అనుకుంటాను అంటే ఇప్పుడు ఈ ఆక్యుపైడ్ అంతా కూడా లీగలైజ్ చేసి పెట్టారు ఇంకా ఆక్యుపైడ్ అంతా రెగ్యులర్గా అయిపోయింది ఇప్పుడు క్వశ్చన్ చేయడానికి లేదు ఇంకా గంగ సర్దుబాటు చేసుకోవాలి ఆ చోట గంగా సర్దుబాటు చేసుకోవాలి వరద వచ్చినప్పుడు పైకి పైకి వేస్తే మేము తక్కువ మా గట్టి సిమెంట్ తోటి గోడలు కట్టేసి పెట్టాము బయట వేసినా మేనేజ్ ఇంకా అంత ప్రళయం వచ్చేసి ఏమో చూడాలి సో నేనేమంటానంటే మన ప్రతి ఆశ్రమం ఈ హారతులు పక్కన పెట్టాలి గంగక హారత వేస్తారండి వాడికి మీనింగ్ ఒక్క ఏమిటి గంగక హారతడికి మీనింగ్ ఎక్కడో విగ్రహాన్ని పూజించే సందర్భంలో నీ రాజనమ్మను ఉంది తప్ప ప్రవహించే గంగకి హారతే ఇస్తాం స్టార్పెడి వేర్ ఫ్రమ్ విద్యు గల్ దిస్ ఐడియా అసలు ఆ క్వశ్చన్ బేసిక్ థర్టీ సిక్స్ పోనీ ఏదో హారతిత్త హారతి తర్పు కుమ్ములున్నీ గంగలో పడకుండా చూడాల్సిన బాధ్యత మనమే తెలుగుతుంది అది కూడా పెద్ద ఎక్కువైంది కాదు స్మాల్ ఫోన్ మన ఆశ్రమం గంగకి హారతిస్తోంది కాబట్టి మన ఆశ్రమంలో ప్రొడ్యూస్ అయిన సూయజని మనం ట్రీట్ చేయకుండా వదిలిపెట్టకూడదు అని ప్రతి ఆశ్రమము అనుకోవాలక్కర్లేదా ప్రతి ఆశ్రమము ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టుకోవాలక్కర్లేదా గవర్నమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా గవర్నమెంట్ వచ్చి క్లియించేస్తుంది ఉమాభారతి గారు క్లియర్ చేస్తుంది మేము ముందుకు పోస్తూ ఉంటాము ఆల్రెడీ పెయిన్ చేసి చూసి ఆల్రెడీ అని అందుకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు ఎంతో దురదృష్టమే ధర్మంలో సౌఖ్యం ఉండాలి నేను కంచిలో కామాక్షి టెంపుల్కి వెళ్ళాను ఎంత దుర్వాసనతో నిండి పరిసరాలన్నీ కూడా ఇప్పుడు ఏమైనా మరి ఎంప్రూవైందేమో నేను అడగలేదు టెంపుల్ లోపల కొబ్బరికాయలు కొట్టి చోట కొబ్బరికాయలు రోడ్డు మీద కొట్టస్తా అలాగే ఓపెన్గా కొబ్బరికాయని కొట్టేస్తే ఆ నీళ్ళంతా పడిపోతే అది మురికి రాదా మరి అది ఎలా అది అర్థానికి ఆ కొబ్బరికాయ నీళ్లు కూలుతాయి ఈగలు వాళ్లుతూ ఉంటాయి దోమలు వాళ్తూ ఉంటాయి చని దిగుదా ఎక్కడ పడితే అక్కడ కలికాయలు కొట్టడం సరదా అసలు ఆ ప్రాక్టీస్ ఎక్కడి నుంచి వచ్చింది ప్రాక్టీస్ వయసు నువ్వు ప్రాక్టీస్ చూసు దేవుణ్ణి ఆరాధన చూసుకో శౌచం ఉండటం లేదా విషయాలన్నీ ఆలోచించుకోవాల్సి ఉంటుంది శౌచం స్వచ్ఛత స్వచ్ఛ భారత్ అది లేకపోతే మనం అసురుల లక్షణాన్ని పాటించుకున్న వాళ్ళని అవుతాం కాబట్టి శౌచాన్ని గురించి మనందరం కూడా ఆలోచించుకోవాల్సి ఉంటుంది కుటుంబ జీవనంలో వైయక్తిక జీవనంలో మూడింట్లోనూ కూడా శౌచాన్ని మనం అభ్యసించాలి వ్యక్తితో మొదలుపెట్టి కుటుంబంలో శౌచము పరిశ్రమలను స్థితిగా సమాజంలో మన నుంచి ఎక్కడ పడితే అక్కడ ఏది అక్కడ పారాయడం అలా కాకుండా కొంచెం శౌచం వైపు మనం అడుగు వేయుగా మన ప్రియతమ ప్రధానమంత్రి గారు చేసుకున్న అమోఘమైన కృషికి మన వంతు తోడ్పాటును అందజేయత మన ధర్మం కనుక శౌఖ్యం గురించి మనం ఆలోచిస్తాము లేకపోతే శనివారం క్లాస్లో ఇంకా సౌఖ్యంలో ఉండే ఇతర అంశాలను ప్రస్తావించి మనం ముందుకు వెళ్తాం పౌర్ణమి